అర్థవాదం అంటే ఒక వస్తువు చెప్పడానికి వేరే వస్తువుని పోలికగా తీసుకొచ్చి దాని వ్యతిరేకార్థంగా చెప్పినప్పుడు ఈ వస్తువుని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని మనం చెప్పకనే చెప్పినట్లు అవుతుంది ఈ విధంగా అర్థవాదంతో ఇక్కడ జరుగుతుంది దీని యొక్క ఆవశ్యకత ఏంటంటే మన లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ లేక పరమాత్మ అవాంగ్మానస గోచరము మనోవాచామ గోచరం అనిర్వచనీయము మనసుకి బుద్ధికి హేతువాదానికి తర్కానికి అందనిది కానీ అది చెప్పందే ఆ లక్ష్యం మనకి సాధకులకి ఇవ్వందే పని ఒక ఉపాయంతో ఆ లక్ష్యాన్ని ఇవ్వాలి అంటే దానికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ చెప్తూ ఇది కాదు ఇది కాదు ఇది కాదంటే చివరికి ఆ లక్ష్యాన్ని చెప్పినట్లే అవుతుంది దీన్ని అర్థవాదం అంటారు తర్వాత ఉపపత్తి ఇక్కడ నీవే ఆ బ్రహ్మము అనేటువంటిది ఒక సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని అర్థవాదంతో నిరూపించాం నిరూపించిన తర్వాత అయితే సాంకేతికంగా నిరూపణ అయింది కానీ ఇక్కడ బ్రహ్మ విద్యలో నీవే ఆ బ్రహ్మం నీకు ఆ బ్రహ్మానుభవం సాక్షాత్కరించాలి కదా ఆ బ్రహ్మానుభవంలో ఆ లక్ష్యానికి బ్రహ్మానుభవానికి నువ్వు చేరాలి చేరి నీవే ఆ బ్రహ్మం ఉండాలి బ్రహ్మానుభవాన్ని చేరటాన్ని బ్రహ్మనిష్ట అంటారు నీవే ఆ బ్రహ్మం అవడానికి ఆ బ్రహ్మానుసంధానంతో అద్వైతం సిద్ధి సిద్ధించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ నువ్వు వేరే ఉండి తెలుసుకోవడం కాదు నువ్వు తెలుసుకున్నది ఏదో అది నీవే అయ్యున్నావు కనుక దా దానికి మనం ఏం చెయ్యాలి అయ్యున్నావు అనేటువంటి సిద్ధాంతం అయితే ఉపపత్తి అంటే ఆ సిద్ధాంతాన్ని బలపరిచేది ఇంకోటి ఏదైనా కావాలి మనకి దీన్నే ఉపపత్తి అంటాము ఉపసిద్ధాంతం అంటాము ఉపపత్తి అంటారు అంటే ఉపసిద్ధాంతం కానీ లేకపోతే ఆ సిద్ధాంతాన్ని బలపరచడానికి మరికొన్ని చిన్న చిన్న సిద్ధాంతాలు మనం మొదట్లో అనుకున్న సిద్ధాంతాన్ని బలపరచడానికి మరికొన్ని చిన్న చిన్న సిద్ధాంతాలు చెప్పడం ఆ చిన్న సిద్ధాంతాల ద్వారా నువ్వు దాన్ని సానుకూలంగా వ్యతిరేకంగా కాకుండా సానుకూలంగా నెగటివ్ మైండ్తో కాకుండా పాజిటివ్ మైండ్తో డిస్ప్రూవ్ చేయాల్సినటువంటి పద్ధతిగా కాకుండా ప్రూవ్ చేయాలనేటువంటి పద్ధతిలో నువ్వు అనుసరించడమే ఉప ఉప పత్తి ఎందుకంటే ఇక్కడ అను అనుభవానికి తీసుకెళ్లేటువంటి బోధ ఆ బోధకు ఆ లేదు అది శాస్త్రమే శాస్త్రం కూడా జడమే అది సూచిస్తుంది లేకపోతే బల్ల గుద్దీ గట్టిగా చెబుతుంది ఢంకా బాజాయించి చెప్తుంది అందుకే వేదాంత డిండిమా అని వేదాలు ఘోషిస్తున్నాయని చెప్తాం అంతకుమించి అది చేయగలిగిందేం లేదు మన మూర్ఖులు అయింది పాటించకపోతే దాని యొక్క నష్టము మహానష్టము మనం పొందవలసి ఉంటుంది దాన్ని కనుక మనం అవలంబించి తెలుసుకొని నిధి జా శ్రవణమరణ నిధి జాస ద్వారా ఆ లక్ష్యం దగ్గరికి వెళ్ళి లక్ష్యము నీ మీద ఆపాదించుకొని అనుష్ఠానపూర్వకంగా నువ్వు ఆ బ్రహ్మనిష్ట పదవి దాకా వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఇక్కడ కొన్ని షరతులు హేతువాదంతో ఒక తర్కంతో నిర్ణయించే పద్ధతి పనికిరాదు మొదట్లోనే మనం చెప్పాం శాస్త్ర ప్రమాణము గురువాక్యము ఈ పెద్దల యొక్క అనుభవ నిర్ణయాలు అన్నీ ఉన్నాయని దానికి ఒక యుక్తి అంటే శిష్యుని యొక్క సంసిద్ధత అట్లాగే శిష్యుని సం కొన్ని అభ్యాసాలు అవన్నీ ఉన్న మీదట ముందుంతవరకు అయితే కానీ కాదు ఈ అభ్యాసం లేకుండా సాధన లేకుండా ఎంత అది పాండిత్యం అవుతుంది కానీ అనుభవానికి రాదు అభ్యాసం తోడైనప్పుడు నువ్వు అటువంటి లక్ష్యాన్ని లక్ష్యం దగ్గరికి దాని ఫలితంగా పొందటానికి వీలైనప్పుడు అప్పుడు దానికి నీ నీ దృక్పథము సానుకూలంగా ఉంటుంది కాబట్టి నిన్ను సానుకూల పరిచేది అది ఉప ఈ గొప్పపత్తిలో మనం సానుకూలమైనటువంటి విచారణ చేయాలి అంటే కాదు అని ముందనుకొని అది ఎలా కాదు ఎలా అవునైందో నిసారాంశం ఏంటంటే ఆ నిజ నిజాన్ని తెలుసుకోవడం నిజం పెద్దలు ముందే చెప్పారు ఇది ఎలా ఉంటుందంటే మీకు క్లాసులో కొన్ని లెక్కలు చెప్పారు ఎలా చేయాలో చెప్పారు ఆన్సర్ వచ్చింది నీకు మళ్ళీ హోంవర్క్ ఇచ్చారు ఇంటి దగ్గర మరికొన్ని కొత్త లెక్కలు ఇచ్చి చేయమన్నాడు అయితే ఆన్సర్ నీకు ముందే ఇచ్చారు ముందే ఇస్తే నువ్వేం చేయాలి ఆ లెక్క కూడా నువ్వు పరిష్కరించి చివరికి వాడు చెప్పిన ఆన్సర్ వస్తే రైటు వాడు చెప్పిన ఆన్సర్ రాకపోతే తప్పు అప్పుడు అతను ఏం చేస్తాడు ఆన్సర్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాడు కానీ ఈ ఆన్సర్ తప్పు టీచర్ గారు తప్పు చెప్పారు అని ప్రయత్నం చేయడు కదా ఆ విధంగా చేసేటువంటి పద్ధతిని